పరిశుద్ధ ప్రేమ గల దేవలి తండ్రి హేసయానికి వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభావ సర్వాధికారి సర్వలోక సృష్టికర్త సర్వోన్నత మహోన్నత వందనాలు ప్రభావ ఈ పాదాలకు వందనాలు ప్రభావ తండ్రి గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి తండ్రి మీరు ఎక్కల చోట్లను భద్రపరిచి అని దిన క్షణం వరకు మమ్మల్ని సచీవులకు లభించినందుక మీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభావస్త మహిమా ఘనత ప్రభావములు యుగయుగు మీకే చెల్లించుకుంటున్నాం తండ్రి అవును ప్రాభా నైనా ఎవరికి వెళ్ళిన ధన్యత మీరు మాకు ఇచ్చినారు ప్రాభ ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా మిమ్మల్ని స్తుతించి ఆరాధించిన అయినా మీ స్వరం వినుటకునైనా మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాల ప్రాభ తండ్రినైనా మమ్మల్ని మా కొరకైనా ప్రాభ నాయన ఆ సిల్వలో మీరు రక్తంగా వచ్చినారు ప్రాభ నా తండ్రినైనా ఎప్పుడు నా తండ్రి ఆ శిల్వను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలా నా శిల్వలో మీరు మా కొరకు ఏమి ఇచ్చినారో మా కొరకు తండ్రి ఆ శిల్వలో మీరు ఎందుకునైనా అరీతిగా వేరాడ తీయబడ్డారో ప్రభా మేము ప్రతిక్షణం జ్ఞాపకం చేసుకొని ప్రభావ ఆయన ముందుకు మా జీవితాన్ని ప్రభావ ప్రతి క్షణం సరి చేసుకుంటూ ముందుకు సాగాల ప్రభ ఆయన మా జీవితాన్ని ప్రభావ ఎల్లప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూనే ఉండాలా ప్రాభ మీ వాక్ వివరం మాట్లాడండి మా జీవితాన్ని సరి చేయండి ప్రభావ ఆయన ఈ మీటింగ్ ఎక్కడిద్దరు ముగ్గురు మీ నామనే కూడింటి అక్కడ మీరు ఉంటారు ప్రభావ దిగనా తండ్రి ఆన్లైన్ మీటింగ్ లో మీరు మీ మధ్యలో మేము ఉంటుంది మా మధ్యలో మీరు దిగండి తండ్రి మీరేనైనా మీ ఆత్మకార్యం జరిగించండి మీరే మాతో మాట్లాడండి మీటింగ్ అంతటి కాదు ఎంతో మీరే వహించినా తండ్రి మీ నామాని మహిమనందండి రాను ఏం బిడ్డ నడిపించినా తండ్రి మీరే మీ నామ్మని మహిమనందమని ఏసు క్రీస్తు పరిషత్ నమ్మం ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమెన్ థ్యాంక్ యూజిరా విశ్వాసము కాపాడుకోను ైపు చూచుచు విశ్వాసము కాపాడుకోనుచు వాడబారని కిరీటముకే వాంచతో పరుగెత్తేదా వాడబారని కిరీటముకే వాంచతో పరుగెత్తేదా పరుగెత్తేదా పరుగెత్తేదా పెలుపుకు తగిన బహుమతికై ప్రభు ఏసుని ఆజ్ఞల మార్గములో గురి వద్దకే నేను పరుగెత్తేదా ప్రభు ఏసుని ఆజ్ఞల మార్గములో గురి వద్దకే నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పరుగెత్తేదా పెలుపుకు తగిన బహుమతికై నేను పరుగెత్తేదా పరుగెతేదా దైవ భయము కలిగి శరీరే చలను విడీ దైవ భయము కలిగి శరీరే చలను విడీ అక్షయ కిరీటము కోరకే ఆశతో పరుగెత్తేదా అక్షయ కిరీటము కోరకే ఆశతో పరుగెత్తేదా పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతి ప్రభు ఏ సుని ఆజ్ఞల మార్గములో గురి వద్దకే నేను పరుగెత్తేదా ప్రభు ఏసుని ఆజ్ఞల మార్గములో గురి వద్దకే నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికాయ నేను పరుగెత్తేదా పరుగెత్తదా आत्मा आत्माषेक आत्मल भार आत्माषेक आत्मल भार अतिशय किट मुरके अलयक परुतेद अतिशय किट मुरके अलय करते పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతి ప్రభు ఏ సుని ఆజ్ఞల మార్గములో గురి వద్దకే నేను పరుగెత్తేదా ప్రభు ఏ సుని ఆజ్ఞల మార్గములో గురి వద్దకే నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతి నేను పరుగెత్తేదా యేసు ఈ సువైపు చూచు చూ విశ్వాసము కాపాడుకొనుచూ ఈ సువైపు చూచుచు విశ్వాసము కాపాడుకొనుచు వాడబారని కిరీటముకే వాంచతో పరుగెత్తేదా వాడబారని కిరీటముకే వాంచతో పరుగెత్తేదా పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై ప్రభు ఏసునియాజ్ఞల మార్గములో గురి వద్దకి నేను పరుగెత్తేదా ప్రభు ఏసునియాజ్ఞల మార్గములో గురి వద్దకి నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై నేను పరుగెత్తేదా పరుగెత్తేదా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 ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధన ఎబినే జరే ఎబినే జరే ఇంత వరకు జరే ఎబినే జరే ఇంత వరకు ఆదుకున్నవే ఇంత వరకు ఆదుకున్నవే ఇంత వరకు ఆదుకున్నవే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్నాసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్నాసక్తితో ellroi ellroi nanuchuchave vandanamayya ellroi ellroi nanuchuchave vandanamayya nanuchuchave vandanamayya nanuchuchave vandanamayya నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధనా ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్నా ఆసక్తితో యహో వరఫ యహో వరఫ స్వస్థ పరిచవే వందయ్యా ఎహో వారఫ ఎహో వారఫ స్వస్థ పరిచవే వందయ్యా స్వస్థ పరిచవే వందయ్యా స్వస్థ పరిచవే వందయ్యా నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధన ఆరాధన అగ్నిమండించు నాలో అగ్నిమండించు మండించు నాలో అగ్ని మండించు నాలో అగ్ని నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలు నాలో అగ్ని మండించు పోదా పొదకాలి పోలేదుగా అగ్ని మండుచుండెనే పొదకాలి పోలేదుగా అగ్నిలో నుండి నివు మోసేను దర్శించినావే ఆ అగ్నిలో నుండి నీవు మోసేను దర్శించినావే అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని కాల్చి సిద్ధం అర్పనను అగ్ని కాల్చి వేసేనే సిద్ధం అర్పనను ఆగ్ని ద్వారానే నీవు గిద్దెని ధైర్యపరచితివే ఆగ్ని ద్వారా నేవు గిద్దెని ధైర్యపరచితివే agni mandinchu naalo agni mandinchu agni mandinchu naalo agni mandinchu పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని కానరానందున వారు సిగ్గు పడిపోయిరే అగ్ని కానరానందున వారు సిగ్గు నీ అగ్ని దిగిరాగా లియాను గణపరచీనావే నీ అగ్ని దిగిరాగా నీవు ఎలియాను గణపరచీనావే అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలు అగ్ని మండించు నాలు అగ్ని మండించు ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించు చున్నానయ్యా ప్రాణ శరీరము నీకే అర్పించు చున్నానయ్యా నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయ నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయ అలే ఆమె శక్తితకాదూ బలముతో నిధి కాదనేను నా ఆత్మద్వారా దిని చేతునని ఏ సై ఎసల విచెను నా ఆత్మద్వారాదిని చేతునని ఏ సై శక్తి చేతకాదెను బలముతో నిధి కాదనెను నా ఆత్మద్వారా దీని చేతునని ఏ సై ఎసెల విచెను చేతునని ఏ సై ఓ గోప పావతమా జరుబాబెలు నడ్డగించను ఓ గోప పార్వతమాలు నడ్డగించను ఎంత మాత్ర పుదానవు నీవ సదును భూమిగా మారెదవు ఎంత మాత్ర పుదానవు నీవ సదును భూమిగా మారెదవు శక్తి చేతాదేను బలముతో నిది కాదనేను, నా ఆత్మద్వారా దినిచేతునని ఏ సై ఎసల విచెను నా ఆత్మద్వారా దినిచేతునని ఏ సై ఎసల విచెను ఓస్ర విను నీ భాగ్యమెంత గొప్పది ఓ ఈశ్ర ఏలు విను నీ భాగ్యమెంత గొప్పది ఏ సయ్యక్షించిన నిన్ను ఓలీ నవారెవరు ఏ సయ్య నిన్ను ఓలీ నవారెవరు శక్తి చేత కాదెను బలముతో నిధి కాదనెను నా ఆత్మద్వారా చేతునని ఏ సై ఎలవి చెను చేతునని ఏ సై ఎలవి సరే దేవుని వాక్యం ధ్యానించుకో ముందు చిన్నగా ప్రార్థన చేసి మన వాక్యంలోకి వెళ్దాం ముందుగా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పశుధనాలు మీకు అందరికీ సమాధానం కలుగును కాక హలలుయ్య ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తిమంతుడా సర్వనతుడా మహోనతులకు తండ్రి మైమస్థరూపకు దేవ కృపామేడా నీకు వందాలేసయ్య ఈ గడిచిన కాలం అంతా ప్రవ మమ్మల్ని సురక్షితంగా కాపాడి మీ కృపలో భద్రపరుచుకున్న మీ కృప వెంబడి కృపను మా అనుగరించినారు మిమ్మల్ని శృతించలాగన మీకు నేను గణపరచలాగిన ప్రావా మీకు మహిమగల సింహసాసనం ప్రవా మీ కృపా సింహాసనం ఆశ్రించిన ప్రవా మీరు మాతో మాట్లాడండి మా జీతాలు సరి చేయని ప్రభావ నూతనమైన పరిషదత్మ అభిషేక మాకు అందరికి అనుగ్రించండి వాక్యంలోని సత్యం మా ఆత్మీయ నేతలు ఇప్పని మీరు మాతో మాట్లాడిన ప్రవ ఒకవేళ మా స్థానంలో ప్రభావ మీరు ఎట్లా వాక్యాన్ని బోధిస్తారు ఏ రీతిగా ప్రభావ మీరు ప్రకటిస్తారు అదే రీతిగా మేము ప్రకటించలాగిన మీకు పరిశుదాత్మ నటింకు మాకు మీకు సరళత సంపూర్ణత పరిషత్తులు నడిపించి మేము తెచ్చుకునైనా రానబెట్టి త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రవా ఈ నెట్వర్కింగ్ ప్రవా మీ కంట్రోల్ తీసుకుని ప్రవా ఏ దుష్ట శక్తి కూడా ఆటంకం పడక వీళ్ళ దేశ క్రీస్తున్నాను నీకు నా దేవా మీరు మాత్రం మాట్లాడడం ప్రవా మీకు పశుదాపన మీకు దయచేయండి వాకి మీద సత్యతమే ఈ చివరి కాలంలో శ్రమల కాలంలో మేము ఉంటుందిగా ప్రభావా ఏ రీతిగా ప్రవా క్రైస్తవ సంఘాన్ని మేము సిద్ధపరచాలా ఏ రీతిగా ప్రభాలకు మీ వాక్యను ప్రకటించి చెంత నడిపించాలా మీరే మాత్రం మాట్లాడండి మేము ఉంటుంది బహుశ్రమల కాలమైనా గొప్పదేవ అంతా యథావిధిగా జీవిస్తున్నారు మనుషులైనా కానీ ఎవరు తెలియని సమయంలో జలపాయం వచ్చి వాళ్ళందరినీ కొట్టుకోబోయి ప్రవా అదే రీతిగా మనుషు కుమని రాకడంన్నారు కాబట్టి ప్రభ మీ ఆకటి దినా మేము ఉంటున్నాం అనేకులు ప్రభావృదాలు మండాలా అనేకులు ప్రభవ మించెందుకు రావాలా వాళ్ళ జీతాల మీద సమర్పించుకోవాలా ఏ రీతిగా ప్రభావ మనుషులను హెచ్చరించాలో మీరే మాతో మాట్లాడమని యేసు క్రీస్త పరిషద నమూన ప్రాదిష్టం తండ్రి ఆమెలియ ముందుగా విలాప వాక్యంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చూద్దాము ప్రవక్త అయిన విలాప వాక్యాలు ఇర్మియా ప్రవక్త రాసిన విలాప వాక్యాలు మనం వాక్యమే ధ్యానిస్తున్నాం కాబట్టి ఈ విలాప వాక్యాలు దేనికి సంబంధించి అన్నప్పుడు ఇస్రాయిల్ ప్రజలు ఆ బబులోని దేశానికి చెరకొని పోయినప్పుడు ఎంతగా ప్రభు చెప్పినా గాని తన ప్రవక్తల ద్వారా తన బిడ్డల ద్వారా ఎంతగాని ఆయన పెందల కడలు వేసి తన ప్రవక్తలు పంపించండు ఇస్తా ప్రజల దగ్గరికి మీరు ఈ రీతిగా జీవిస్తున్నారు మీరు ఆ రీతిగా జీవిస్తున్నారు మీలోంచి మీకు విగ్రహాధారణ చేస్తున్నారు ఈ లోకాన్ని విగ్రహాధారణం చేసుకున్నారు కాబట్టి దాని మీరు బయటకు రండి మీరు హృదయాలు ఆయన తిప్పుకోండి అని ఎంతగా ప్రవక్త హెచ్చరించినా కానీ వాళ్ళ ఏ పరిస్థితుల్లో కానీ ఆయన మాట వినలేదు కానీ ఆయన ఎంతగానో ఇర్మీయా కన్నీళ్ళతో ఎంతగానో వేదంతో ప్రార్థన చేయండి ఎందుకంటే దేవుడు చూపించాడు దేవుని నమ్ముకున్న వాళ్ళు ఆయనని విడిచిపెడితే వాళ్ళ స్థితి ఎంత భయంకరంగా ఉండదు ఆయన చూపించడాయన అందుకే ఆయన కన్నీటితోని ఆ బబులని దేశానికి చెరకొని పెట్టప్పుడు భయంకరంగా పిల్లలను చంపి ఎంత భయంకరంగా ఆ క్రూరులకు అక్క ని రాజు ఆ నిభజతారాను అనేవాడు ఆ సైన్యాధిపతి ఎంత భయంకరంగా మనుషులు చెరకొనిపోయినప్పుడు ఇరిమే ఒక్కడే అక్కడ ఎంతగానో ఏడిస్తే విలపిస్తున్నాడు యాజకుల సైతం వాళ్ళందరూ దేవుని సన్నిధిలో వాళ్ళు వాళ్ళ ప్రభులకి సమర్పించలేకపోయినారు వాళ్ళు యాజకుల సైతం దేవునికి ధర్మశాస్త్రాన్ని నిరత్కం చేసేసారు అంత భయంకరమైన శిక్ష ఎందుకు తను బిడ్డలకు ఇస్తున్నారు దేవుడి తీర్పు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఆయన ఎంత హెచ్చరించినా కానీ వాళ్ళు వినలేదు వాళ్ళు అబద్ధ ప్రవక్తున్నారు ఇరిమే గంధం మొత్తం చూస్తే ఎహెచ్కల గంధం చూస్తే అనేకమైన అబద్ధ ప్రవక్తలు ఎక్కువ అబద్ధ ప్రవక్తలు ఎక్కడ కనిపిస్తా అంటే కేవలం ఇరిమేయా గంధంలోని ఎన్నో అబద్ధ ప్రవక్తలు మోసగించిన వాళ్ళు ఇస్రాయల్ ప్రజల్ని ఎంత భయంకరంగా మోసగించారంటే వాళ్ళు ఆ రీతిగా నమ్మినారు కాబట్టి వాళ్ళు ఇరిమియా ఎంత చెప్పినా కానీ ఆయన వెళ్ళే ఆయన తీసిపోయి ఒక గొంతులో పడేసిరు ఆయన చంపాలని చూసినారు కానీ ఇరిమియాగా చెప్పిన దేవుడు నువ్వు ధైర్యంగా పోయి ప్రకటించని కాబట్టి మనం ఈ చివరి కాలం ఉంటున్న మనము మన సేవా జీవితంలో మనం ఏ రీతిగా మనుషులను సిద్ధపరచాలా ఇది ఎంతో ముఖ్యమైంది కదా కాబట్టి అంత ఏ రీతిగా జీవిస్తున్నారు అనేది నీకున్న భారమేంది నువ్వు ఒక ఆ ఇరిమలతో పోల్చుకుంటే నీకున్న భారమేంది ఇరిమియా ప్రవక్తలు ఈరోజు లేడు కానీ ఈరోజు మనం ఉన్నం మన ప్రవక్తలను కానీ ఆయన ఇచ్చిన భారాన్ని మత్తుకు మనం ఖచ్చితంగా మనం దాన్ని నెరవేర్చాలా ఎందుకు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఇది చివరి కాలం కాబట్టి ఇక్కడ చెప్తున్నా చూడండి ఇర్మియా గంధ కిలాప వాక్యాల్లో రెండో అధ్యాయము పదకొండవ వచనంలో నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత నా అంతరంగము క్లోభిస్తున్నది క్లోభిల్లు చున్నది అంటే ఆయన అంతరంగము ఆయన కన్నీళ్లు ఎంతగా ఏడుస్తున్నది తన తన జనులు దేవుని బిడలు చెరకుని పోతుంటే భయంకరంగా వాళ్ళని చేస్తుంటే చిత్రహింసలు పెడుతుంటే ఎంతగా నేను చెప్పిన కూడా వీళ్ళు వినలేదు అని చెప్పి ఎంతగానే ఏడుస్తున్నాడు చూడండి ఒక ప్రవక్త ఎందుకు ఏడవాలా ఆయన ఆయన రక్షించుకున్నాడు కదా ఆయన రక్షించుకున్నాడు కదా కానీ ప్రవక్త ఊరు చివరి ఎక్కడో ఉన్నాడు ఆయన ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాడు ఈ లోకం మీద రాబోయే ఉర్పదవం కోసం ప్రార్థిస్తున్నాడు కానీ ప్రవక్తకి ఎందుకు వేదన ఒక ప్రవక్తకి ఆయన దేవుని దేవుని నమ్ముకున్నవాడు ఆయన విడిచిపెట్టబడి కదా ఆయన శరలోకి పోలే ఆయన విడిచిపెట్టేసి వెళ్ళిపోయినారు పిచ్చివాడని కానీ దేవుని బిడలు వెళ్ళిపోతూ ఉంటే ఆయన ఎంతగానో హృదయము ఎంతగానో ఆయన కన్నీలితోని ఆయన ఎంతగానో తన హృదయము నల్లగొట్టబడుతుంది దుఃఖపడుతుంది ఎంత భయంకరంగా కాబట్టి ఈ చివరి కాలంలో గొప్ప జనం అంతా వాళ్ళకి తెలియదు ఇప్పుడు కాబట్టి ఈ చివరి కాలంలో మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలా ఏ రీతిగా మనుషులు దేవుని సిద్ధపరచాలా అనేది ఈ ఆత్మీయ ఇస్త్రాల రక్షణమైన వాళ్ళం మనం అంతా కాబట్టి ఇక్కడ ఆయన ఎంత భయంకరంగా తన హృదయము కన్నీళ్లతోని ఆయన కన్నులు క్షీణించిపోతున్నాయి అంటే ఎంతగా ఏడ్చి ప్రార్థన చేయండి ఇర్మియా అనేది మన ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం చూడండి నా కాలేజీ నా నేల మీద ఒలుకు బ్రదర్ నా వాయిస్ వినిపిస్తుందా కొన్నిసార్లు బ్రేక్ అవుతుంది గ్యాప్స్ వస్తున్నాయి అన్న ఇది నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటున్నా ఇది కుయ్యి కుయ్యి అని సౌండ్ వస్తుందన్న ఇది ఏదో ప్యూర్ అని వస్తుంది ఒకసారి మామూలు నార్మల్ అవుతుందన్న నెట్వర్క్ ప్రాబ్లం ఉండొచ్చు ఇప్పుడు వినిపిస్తుందన్న అయితే ఇక్కడ మనం చూస్తుంది ఆయన హృదయం ఎట్లా ఉంది దేవుని హృదయం ఎట్లా ఉంది ఒకప్పుడు ఆయన ఎరిశీల చేసినప్పుడు ఆయన హృదయం ఎట్లా ఉంది ఎంతగానే ఏడ్చిండు ఆయన ఎంతగా విలపించండు కదా కాబట్టి ఎవరు పిల్లలు వాళ్ళ శరీరం దేవుని బిడ్డలే వాళ్ళంతా దేవుని బిడ్డలే కానీ వాళ్ళు శరీరమైన పిల్లలు కాదు దేవుని బిడ్డలకే సాధిష్టం కదా అంటే మీ పిల్లల కోసం ఏడమంటే శిక్ష రాబోతుంది కాబట్టి మీ పిల్లల కోసం మీరు ఏడవండి అని చెప్తున్న అక్కడ కానీ ఇక్కడ చంటి శిశువులను సైతం చంటి బిడ్డలను సైతం వీధుల్లో మూచిలిపోతుంది మొత్తం అంత భయంకరమైన టైం అది ఊహించుకుంటే ఎంత భయంకరంగా ఉంది కానీ అది చివరగా ఈ చివరి కాలంలో అంత భయంకరంగా గొప్ప జనం అంతా అయితే మనం చూస్తాం ముద్దల తీర్పులో ఆ ముద్దల గురించిన వాక్యంలో కానీ వాళ్ళంతా పట్టణపు వీధుల్లో పడిపోయినారు పడిపోతున్న త్వరలో వాళ్ళంతెంత భయంకరంగా చూడండి అంత ఆ రీతిగా దుష్టుడు వాళ్ళు కొట్టబోతున్నాడు కాబట్టి ఆ మూర్చిల్లో వాళ్ళు వాళ్ళ మనం ఏం చేయాలా ఆ మూర్చిలుతున్న అంత భయంకరంగా దేవుని బిడలు చూడండి అంతగా భయంకరంగా ఆయన చూస్తున్నాడు ఇరిమినా చూస్తున్నాడు కానీ గాయం ముందిన వారై పట్టణంలో వీధుల్లో మూచిల్లుచు తల్లు రొమ్ము కొట్టు ఆనుకొని అన్నము ద్రాక్ష ఏది అని తమ పిల్లలను అడుగుచు ప్రాణం విడిచేదారు ఎంత భయంకరంగా చూడండి ఆ యొక్క చూసినప్పుడు ఆయన జరగబోయే చూసినప్పుడు తల్లులు ఒళ్ళలో అన్నము ద్రాక్షరాస్త్రం ఏది అని వాళ్ళు అడుగుతూ వాళ్ళు ప్రాణం విడిచినట్టు మనం ఎంత భయంకరంగా ఉంది అలాంటి కాలంలో మనం ఉంటున్నాం అది తిరిగి మనం అది నెరవేర్తనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్న విషయంలో ఇక్కడ మనం అర్థం చేసుకుంటే వాళ్ళంతా గాయపడిన వాళ్ళు అయినారు కానీ ఆయన పొందిన గాయాల స్వస్థత ఉంది కానీ ఆయన స్వస్థత ఎందుకు రాలేకపోతుంది వాళ్ళు ఎక్కడ పోయినా కానీ ఎందుకు రాలేదంటే వాళ్ళు దేవునికి లోపడతలేరు అబద్ధ ప్రవక్తలను ఆశ్రయించినారు మేము చెరపోని పోమన్నారు ఆ ప్రవక్త దేవుడు చెప్పిండు ఇర్మేతోని తర్వాత మీరు బబులోని చెరలోనికి వెళ్ళిపోండి తర్వాత నేను మళ్ళా మిమ్మల్ని తీసుకొస్తాను వాళ్ళ మనలాన్ని మేము తీసుకొని వస్తాంటే ఆ స్థితికి అనే ప్రవక్త వాళ్ళ వాళ్ళ మోసపుచ్చిండు దేం బబులోని కాడిని నేను విరగొడుతున్నాను అని చెప్పి ఒక కాడి మో తీసుకొని ఆయన విరగొట్టినట్టు మనం చూసాం అక్కడ అంత భయంకరంగా వాళ్ళు మోసపోయినట్టు మనం చూస్తాం కాబట్టి ఈ చివరి కాలంలో కూడా అనేకలు మోసగింపబడతారు చూడు అందుకే మనం పత్తిది మనం పరిశీలించాలి ఎందుకు మనకు దేవుడు పదే పదిగా మనం మనం అర్థం చేసుకోవాలా మనం ఏ రీతిగా మన సేవ మన ఆత్మీయ జీతంలో మనం ఎట్లా ముందుకు తీసుకొని పోవాలని మన దేని కొరకు దేవుడు మనల్ని ఈ లోకంలో తీసుకొచ్చిండు అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు ఎంత భయంకరమైన గాయం పొందిన వారి పట్టణంలో మూచెల్లుతున్నారు వాళ్ళు స్వస్థత లేదు వాళ్ళకి ఎందుకంటే స్వచ్ఛత మన ప్రభు నుంచి రావాలా ప్రభుని విడిచిపెడితే స్వస్థత ఎక్కడి నుంచి రా రాదు ఎట్టి పరిస్థితుల్లో స్వచ్ఛత రాదు కానీ చూడండి తల్లులు రొమ్ము కొట్టుకునిచ్చు ద్రాక్ష రసము చూడండి ద్రాక్షరసం ఏదైనా తమ తల్లులను అడుగుచు ప్రాణం విడిచిపెడుతున్నారు పిల్లలు చూడండి దేవుని బిడలు ఎంత భయంకరంగా ఎందుకంటే తల్లులన్నప్పుడు అర్థం చేసుకోవాలా క్రైస్తవ సంఘం కదా పిల్లలు అన్నప్పుడు దేవుని బిడలకు సాదృష్యంగా ఉన్నారు కానీ ఈ రోజు సంఘం ఏం చేస్తుంది దేవుని బిడలకు ఆహారం అందిస్తుందా స్వచ్ఛత కలిగిస్తుందా ఎక్కడుంది స్వస్థత ఎక్కడ లేదు స్వస్థత ఎందుకంటే వాళ్ళు అంత భయంకరంగా వాళ్ళు శిక్షకు దగ్గర అవుతున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ పిల్లలు ప్రాణం విడుస్తున్నారు అంత భయంకరమైన శిక్ష రాబోతుందని అంటే ఆయన చూస్తూ ఎంత ఊహించుకొని ఎంత భయంకరంగా ఆయన విలపిస్తున్నప్పుడు మనం ఈ చివరి కాలంలో ఉంటున్న మనం కూడా అనేకుల కొరకు మనం అలాంటి ప్రార్థన మనం చేయాలా వాళ్ళందరినీ ప్రభుత్వం ఎంతకుండా నడిపించాలా ఎందుకు వాళ్ళు అంత భయంకరంగా ప్రాణం విడవాల్సి వచ్చింది దేవుడు కాపాడడా ఆయన రెక్కల కింద ఉన్నప్పుడు ఆయన మాట వింటే మనం కాపాడబడతాం కానీ ఆయన రెక్కల కింద నుంచి మనం బయటికి వెళ్ళిపోతామో మనం గద్ద వచ్చి తనుకోబోతుంది ఆయన రెక్కల కింద ఉండవాల ఆయన రెక్కల కిందనే మనకు ఆశ్రయం ఆయనే మన ప్రభు మనకు ఆశ్రయదుర్గం కానీ ఇక్కడ దేవుడు ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు వినలేదు కానీ వాళ్ళ యాజకులు సైతం వాళ్ళు మోసగించినారు అంత భయంకరంగా వాళ్ళు పారవి పడుతున్నారు చూడండి ఇక్కడుంది చూడండి పదమూడు వచ్చినంలో ఎరిశలేమ కుమారి ఎట్టి మాటల చేత నేను హెచ్చరింతును ఎంతగా హెచ్చరించినా కానీ వినలేదు ఎంతగా దేవుడు మాట్లాడినా కానీ వాళ్ళు వినలేదు దేనితో నేను సాటి చేయగలను సాటి చేయదును చూడండి అన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి అక్కడ నేను ఎట్లా నేను ఎంతవరకు నేను కాపాడాలా ఎంతో ఎసలేమా ఎన్షలేమా ఎంత కాలం వరకు నేను కాపాడాలన్నాడు కాబట్టి ఈ కాలంలో మనం ఆయన కాపాడుతున్నాడు ఆయన రెక్కల కింద మనం ఉండాలా ఆయన కాపుదల్ల ఉంటే మనం కాపాడబడతాం మరి విశేషంగా ఆయన రెక్కల కిందకి మనం అనేకులు మనం తీసుకొని రావాలా ఆయన సన్నిధిలోకి మనం అనేకులు మనం తీసుకొని రావాలా అనే విషయం ఇక్కడ చెప్పబడుతుంది శ్రీజోన్ కుమారితో చెప్తున్నాడు కన్యక నేను ఓదార్చకు దేనితో నిన్ను పోల్చుదును ఎట్లా నేను ఓదార్చాలా దేనితో నేను పోల్చాలా ఎట్లా నేను ఓదార్చాలా అన్నప్పుడు ఎంత కాలం నుంచి నేను ఓదార్చిన ఎంత కాలం నుంచి నీకు ఓదార్పించిన నీకు ఆదరించిన సమస్తం నీకు అనుగ్రించిన కానీ నీ దోష శిక్ష బహు భయంకరంగా ఉంది అంటే నువ్వు తిరుగుబడతానం చేస్తున్నావు ఈ రోజు కూడా తిరుగుబడతానం భయంకరంగా ఉంటుంది కానీ ఎందుకు ఆ సంఘాల్లో దేవుని యొక్క వాక్యం లేదు ఎందుకు వాళ్ళు మూచెల్లి తల్లడిల్లు పడవబడతాడు విలాప వాక్యాలు నాలుగో దాన్ని చూస్తే అక్కడ బంగారం ఎట్లా మందగిలింది వాళ్ళు ఆ ప్రతిష్టమైన రాళ్ళు వీధిలో పడవైబడ్డాయి చూడండి ఆ రాళ్ళు అది ఆ స్టోన్స్ ఆ రాళ్ళు దేనికి సంబంధించిన చూపిస్తే ఎన్నో విషయాలు దేవుడు నాకు నాకు చూపించింది వాక్యాలన్నీ అంత భయంకరంగా ఉంది ఆ దాంట్లో మనం ఏం చేయాలా ఆ రాళ్ళు దేనికి సాధుశం అనేది ఇక్కడ ఇక్కడ పారబడిన వాళ్ళు వీళ్ళెవరు అక్కడున్న అక్కడ పారబడిన వాళ్ళు వాళ్ళు ఎవరు అనేది మనం అర్థం చేసేసుకోవాలా మనం ఏ రీతిగా వాళ్ళని సమకూర్చాలా చూడండి నీకు కలిగిన నాశనము సముద్రం గొప్పది నిన్ను స్వస్థపరచగలవాడు ఎవడు ప్రభు తప్ప ఎవరు కూడా స్వస్థపరచలేరు కాబట్టి వాళ్ళు గాయాల పాలై ఎంత భయంకర వారి గాయంతోనే ఉంది వాళ్ళు కానీ స్వచ్ఛత లేదు వాళ్ళకి కానీ ఎప్పుడు స్వస్థత ఆయన వాక్యాన్ని స్వీకరించినప్పుడే స్వస్థత ఆయన సంపూర్ణంగా స్వీకరించినప్పుడే స్వస్థత కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ నీ ప్రవక్తలు నిరర్ధకమైన దర్శనములు చూసి ఉన్నారు చూడండి ప్రవక్తలంతా అబద్ధ దర్శనాలు అబద్ధ కళలు కానీ మనుషులంతా భయంకరంగా మోసగించండి ఇరిమే గంధం అంతా మనం చూస్తే ఎక్కువ అబద్ధ ప్రవర్తలు ఎక్కడ కనిపిస్తాడు ఇరిమిలోనే కనిపిస్తారు ఒకటి నుంచి వాళ్ళు కూడా అబద్ధ ప్రవర్తలు ఉంటారు సమాధానం లేదని చెప్పే టైంలో సమాధానం చెప్తారు ఆ గోడకి గచ్చపోత పోస్తారు అది అది మట్టితో గట్టే గోడకి గచ్చపోతే పూస్తే సున్నం గుట్టిన సమాధానంలాగా వాళ్ళు వాళ్ళ జీతాలు ఆ చేసుకున్నారు వాళ్ళు సున్నం గుట్టితే పైన తెల్లాగానే ఉంది కానీ లోపలంతా అంత భయంకరమైన వాసన దుర్నితో నిండుకుంది ఆ రీతిగా వాళ్ళు వాళ్ళ జీవితాలు ఆ రీతి చేస్తున్నారు అబద్ధ ప్రవచనాలు విని కానీ ఈ చివరి కాలంలో మనం వాటన్నిటిని అబద్ధ బోధన మనం తొక్కాలా సర్పంలో తేలిన తొక్కకు మీకు అధికారం ఇస్తున్నారు వాళ్ళ బోధన మనం తొక్కాలా వాళ్ళ బోధ అది అణచివే పడాలా సత్యమైన వాక్యం వాళ్ళు మరుగుపరచబడిన కానీ అది ఎంత మరుగు చేసినా కానీ అది మరుగుపరచబడ టైం అది అగ్ని దేవుని వాక్యమే అగ్ని అది ఖచ్చితంగా మనుషులు కాల్చివేల్సిందే కానీ దేవుడు అలాంటి అలాంటి పవర్ అలాంటి శక్తి దేవుడు మనకి కాబట్టి వాళ్ళ అబద్ధ బోధన నుంచి వాళ్ళందరినీ మనం తీసుకొని రావాలా అనే విషయం ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి నీ ప్రవక్తలు నిరర్థకమైన దర్శనములు చూసి ఉన్నారు నీవు చెరవంటికి పోకుండా తప్పించటకై వారు నీ దోషములు వెల్లటి చేయలేదు ఈ రోజు కూడా క్రైస్తవ సంఘంలో మీరు ఈ రీతిగా జీవిస్తున్నారు ఎప్పుడైనా మీ జీవితాలు మార్చుకోండి ప్రభుని స్వీకరించండి ఏ రోజు కూడా వాళ్ళు ప్రకటించలేదు ఆధారకమైన వాక్యత ప్రకటించారు మనకు తెలిసి వారిని కానీ ఆత్మీయ జీవితంలో ఊళ్ళోలో మనం చూస్తే వాళ్ళు ఇంకా వాళ్ళు బాపిసం తీసుకున్న రక్షణ పొంది అంటే మేము మూడు నాలుగు రక్షణ పొంది అన్నప్పుడు కానీ మూడు నాలుగు ఏముంది నీ ఆత్మీయ జీతం ఏ రీతిగా ఉందని చూస్తే ఏమీ లేదు అక్కడ ఒక కుటుంబం బహుగా దేవుడు ఆశ్రవదించాడు ఎంతగానో ఆశ్రవదించినారు కానీ ఈ లోకపరంగా ఆశ్రవదించిన దేవుడు ఎంతగానో దేవుడికి అన్నిచ్చిన దేవుడు కానీ ఆత్మీయమైన ఆశీర్వాదం పొందుకునే ఉన్నారు చూడండి అది ముఖ్యం కదా దేవుడు ఆశ్రవదం అనేది ఆత్మీయమైంది ఒక పాపి తన పాపపు నుంచి విడిచి విడిచిపెట్టి ప్రభుత్వం నడిస్తేనే అసలైన ఆశీర్వాదం అది పేతురుగా అర్థమైంది అపస్తుల కార్యంలో మనం చూస్తాం మీలో తన సేవకును పుట్టించి వాణ్ణి వాణ్ణి దుష్టత్వం చెప్పున మలించకు మిమ్మల్ని ఆశ్రదించకు ఆయన మీ ఎందుకు పంపబడేను అన్నారు చూడండి ఆశీర్దం అనేది వాళ్ళు శరీరం ఏదైనా అనుకున్నారు ఈ లోకంలో అదే అదే రీతి అదే భ్రమలో ఉన్నారు వాళ్ళు కానీ నువ్వు ఆ భ్రమ నుంచి వస్తే నీ ఆత్మ ఏ రీతిగా వాళ్ళు చూస్తలేరు వాళ్ళు పరిశుద్ధి చేసుకున్నారు కానీ వాళ్ళ హృదయ ఆత్మ ఏ రీతిగా అది వాళ్ళు గ్రహిస్తలేరు కానీ అది అది దేవుడు మనకు చూపించింది ఆ వివేచన దేవుడు మనకిచ్చిండు కాబట్టి ఈ లోకమంతా పైన ఆశీర్దే గచ్చపోత పోస్తున్నారు కానీ అది గచ్చపోత ఒకనొక దినం వరద అది ఖచ్చితంగా అది గోడ కానీ ఆత్మ వాళ్ళ హృదయాలు దేవుని సందలు ఎట్లా కట్టుకోవాలా అనేది వాళ్ళకు లేదు అంటే వాళ్ళ అసలైన పునాది మీద లేరన్నట్టు చూడండి ఎందుకంటే అబద్ధాన్ని ఆశ్రయం చేస్తున్నారు వాళ్ళు కానీ దేవుడు మనకు చూపిస్తున్నాడు ఆ పునాదులు మీద దేవుని ఆ పునాదే వేసువు కాబట్టి ఆ పునాది మీద వాళ్ళు కట్టబడితేనే వాళ్ళు నిలబడతారు లేకుంటే గచ్చపోతేనే అది పైకి గోడ కట్టింది మటితో కట్టిదానికి మంచిగా ప్లాషన్ చేస్తే లాభం లేదు కదా అది వర్షం వచ్చినప్పుడు వరద వచ్చినప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు అది మొత్తం కూలిపోతుంది మొత్తం అది యశ్చయ గంధలు కూడా మనం చూస్తాం మీరు దేని విషయం అయితే మీరు కనిపెట్టుకున్నవన్నీ మీ కళ్ళ ముందే కూలిపోతాయి అన్నాయి అంత భయంకరంగా ఉంది ఈ లోకంలో ఆ రీతిగా కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా వాళ్ళంతా పారవేయబడ్డారు ప్రతిష్ఠించబడిన రాళ్ళు ఒకప్పుడు రాళ్ళు అన్నప్పుడు దేవుని బిడలకే సాధించం ఆయన మందిరానికే సాధించం మనమంతా రాళ్ళుతో సమానం మనమంతా స్టోన్స్ మనం అంతా స్టోన్స్ మనం ఆ రాళ్ళు పారవేయబడుతున్నాయి అవి కూలిపోతున్నాయి ఎందుకు కూలిపోతుంది మన ప్రభు చెప్పింది రాతి మీద రాయి ఒక్కడి ఉండదని చెప్తున్నప్పుడు ప్రభు అడు ఎప్పుడు జరిగిన ప్రభావా ఎక్కడ జరిగిన ప్రావాన్ని రాకటకే యుగ సమాప్తి చూచలేనప్పుడు ప్రభు చెప్పిండి మీరు మోసపోద్దని కానీ ఆ రాళ్ళు దేనికి సంబంధించిన ఆ మందిరము దేనికి సంబంధించిన అది శరీరమైంద ఆత్మీయమైందా అనేది మనం అర్థం చేసుకోవాలి అవి ఎందుకు పారావేయబడుతున్నాయి వాటి ఎవరు మళ్ళా అది మందిరంలాగా కట్టాలా ప్రభులో కట్టబడాలంటే ఎవరు ఎవరొకరు పని చేస్తేనే కదా అవన్నీ కట్టబడతాయి మరి ఎవరు చేయాలా పని దేవుడు మనకు ఆ పని చేయలేక వాళ్ళు ఎక్స్పెక్టేషన్ అవి చల్లా అయిపోయినాయి వాటిని జమ చేయాలా వాటిని సమకూర్చాలంటే ఆ మూలరాయి లాగా మనని పెట్టిండు ఆయనే మూలరాయి చూడండి ఒక ఇంటికి మూల రాయి ఒక మూల అనేది లేకపోతే ఆ ఇల్లే నిర్మాతం కాదు కానీ మన ప్రవ్వే ఆ మూలరాయి కాబట్టి ప్రభును కలిగిన మనం కూడా ఒక మూలరాలు వంటి వాళ్ళమే చూడండి నీ ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కలిగి చూసి ఉన్నారు చెరలోనికి నువ్వు చెరలోనికి పోకుండా తప్పించటకై వారు నీ వెల్లడి చేయలేదు వారు నిరర్థకమైన ఉపదేశములు పొందిన వారే నిరర్ధకమైన ఉపదేశాలు అంటే అబద్ధ బోధన ఆశ్రయించినారు ఆధారకమైన బోధన ఆశ్రయించినారు కానీ పత్తి వాక్యం మనం వినాలా కానీ పత్తిది నువ్వు ఇది ఎంతవరకు కరెక్ట్ గా ఉందనేది అందుకే మనం పరిశీలించాలా ఎందుకంటే చివరి కాలంలో పత్తిది మనం పరిశీలించాలా ఏదో గుడ్డిగా నమ్మిపోయేది కాదు పత్తిది మనం పరిశీలించాలా ప్రభు తప్ప ఎవరు కూడా మనకు వాటి అర్థం చేయలేడు చూడండి వాళ్ళంతా వ్యర్థమైన ఉపదేశం పొంది పొందితిరి పొందిన వారైరి త్రోవ తప్పించు దర్శనంలో చూసిన వారైరి అన్నిటిని త్రోవ తప్పించేసిండ్రు దేవుడు ఏపచుకున్న బిడ్డలందరినీ దేవుడు నీకు ఒక సంగమిస్తే దేవుడిని ఒక కాపర్ ఒక యాజుకు మనం దేవుడు పెడితే వాళ్ళు ఏం చేసిండ్రు త్రోవ తప్పించేసిండ్రు గొర్రెలను కాసిన వాళ్ళు గొర్రెల్ని ఆ రీతిగా వాళ్ళు భక్షిస్తున్నారు వాళ్ళు ఆ రీతిగా భయంకరంగా త్రోవ దప్పించేసి దేవుని మార్గాన్ని విడిచిపెట్టి పక్క మార్గంలో వాళ్ళు పడిపోయినారు త్రోవ పక్కన ఇత్తనం ఎందుకు పడింది త్రోవలో పడొచ్చు కదా చూడండి అక్కడ కూడా మనం చూస్తాం అక్కడ కానీ ఈ రోజు క్రైస్తవ జీవితంలో ఆ విత్తనాలు సంబంధించిన ఉపమానం చెప్పినప్పుడు వాళ్ళ మన జీవితాలు ఏ రీతి ఉన్నాయి నువ్వు త్రోవ పక్కన పడిన ఇత్తనం లాగా ఉందా ముళ్ళ పొదల పడిన విత్తనంలాగా ఉందా కానీ ఆయన చల్లుతున్నాడు ఆయన కృపగల దేవుడు కనిక్రమల దేవుడు అన్నిటికీ అన్నిటికీ వర్షం ఇస్తున్నాడు అన్నిటికీ అన్ని ఇస్తున్నాడు దేవుడు సమస్తం ఇస్తున్నాడు కానీ కానీ ఫలిస్తుందా ఫలించలేదు కానీ మన హృదయాల్లో అనే విత్తనం మనం పడితేనే ఎందుకంటే మనం మట్టితో చేయబడము కాబట్టి ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే అది నాటుకోవాలా మనలో కానీ గచ్చపదలు ఎప్పుడు పడతాయి దేవుని వాటిని తృణీకరించినప్పుడే కాబట్టి పిచ్చి కూడా లేస్తాయి పొలాల్లో వాటిని కలుపు తీసేస్తారు వాళ్ళు కలుపు తీసే పొలంలో వెళ్తే ఆ పిచ్చి పీకేస్తారు ఎందుకు అవి ఎదిగితే వీటికి హాని జరుగుతాయి కాబట్టి అవి ఎప్పుడు జరుగుతాయి ఆ పొలంలో విత్తనాలు జరిగినప్పుడు అవి మలుస్తూనే ఉంటాయి కదా కాబట్టి చూడండి పొలంలోకి ఎట్లా ఆ పిచ్చి మొక్కలు కదా చూడండి అవి వస్తాయి అది ఏ రీతికి వస్తే గ్రహించకపోతే నీ పక్కనే ఉంటాయి ఈ పిచ్చి మొక్కలు నీ పక్కనే ఉంటే నేను కాటేస్తాయి సర్పంలాగా కాబట్టి అందుకే మనం ప్రతి దశలో మనం ప్రతిదీది మన జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి లేకుంటే మోసపోయే అవకాశం ఉంటది ఒక యవన ప్రవక్త దక్షిణ దిక్కు వెళ్ళి అక్కడ ఉత్తర దిక్కు దక్షిణ దిక్కు వెళ్ళి ప్రవచించమంటే ఆయన వెళ్ళిండు ప్రవచించండు ఏ మార్గంలో నువ్వు వెళ్ళిపోతావు అదే తిరిగిలో అదే మార్గంలో నువ్వు పోవద్దన్నాడు వేరొక మార్గంలో పోమన్నాడు కానీ పోయిండు అక్కడ రాజు దగ్గర తప్పించుకోండి బహుమానాలని అన్ని తప్పించుకోండు కానీ లాస్ట్కి వచ్చే వరకు ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఒక వృక్షం కింద కూర్చుంటే ఒక ముసలి ప్రవక్త వస్తాడు ఆ దేశంలో ఒక ప్రవక్త ఉంటాడు కానీ ఆ ప్రవక్త పని చేయలే అబద్ధ ప్రవక్త కానీ వచ్చి మోసగించిండు దేవుడు నాతో మాట్లాడు నీకు భోజనం పెట్టమని మా ఇంటికి తీసుకెళ్ళమని చెప్పిండు కాబట్టి నువ్వు మా ఇంటికి భోజనం చేయమంటే కానీ ఆ ప్రవక్త ఏం చేస్తారు సార్ రెండు దిక్కలు తప్పించుకున్నాడు మూడు దిక్కులు వచ్చి చెక్కబడ్డాడు అప్పుడైనా ప్రార్థన చేయాలి దేవుడు నాకు ముందు ఏం చెప్పిండు నువ్వు ఎక్కడ భోజనం చేయద్దు ఎక్కడ నువ్వు క్వశ్చన్ మాట్లాడద్దు ఎవరితో ఏం మాట్లాడదు నువ్వు ఏదో పోతో అదే దోవపోకుండా వేరే మార్కులు వచ్చి ఆ చెప్పేసి వెళ్ళిపోమన్నాడు కానీ ఈ రోజు ఆత్మీయ దీసులో మనం అర్థం చేసుకోండి నువ్వు ఎక్కడ స్టార్ట్ అయిపోయినావు ఎక్కడ నువ్వు చెక్కబడతావు ఏ రీతి నువ్వు మోసపోతున్నావు అనేది మనం అర్థం చేసుకోవాలా ఆత్మీయ జీవితంలో మనం పోతున్నప్పుడు అడుగడుగున మోసం మనం ఎంటర్థమే ఉంటుంది ఏదో ఒక రూపంగానే రావచ్చు మోసం బహుమాన రూపంలో రావచ్చు కానీ ప్రతిది మనం పరిశీలించి జాగ్రత్తగా ఉండాలి కానీ చివరికి అబద్ధ ప్రవక్త దగ్గర ఆయన చెక్కబడింది ఎందుకంటే ఆయనకి వివేచన లేదు కాబట్టి మనకి వివేచన అనేది చాలా అవసరం కాబట్టి ప్రతి దశలో వాడు మోసగించాలని ఉంటాడు దుష్టుడు కానీ అన్నాడు నేను కూడా యహో ప్రవక్తనే అన్నాడు కానీ అప్పుడు మనకి ఏమనిపిస్తుంది నేను కూడా దేవుని సేవ చేస్తున్నా బేదా మేము కూడా మాకు సంఘం ఉంది బేదారు అని చెప్తాం కాబట్టి ఏమంది వేరే అక్కడ పోతే ఏముంది ఇక్కడ పోతారు ఎక్కడికన్నా పో మనం అక్కడ పోదు ఇక్కడ పోదు మనం ఎప్పుడుకో చెప్పం కానీ నువ్వు ఏ ఏ ఎలాంటి వాక్యం వింటున్నావు ఏ రీతిగా నువ్వు అది పరిశీలించగలుగుతున్నావు అది మోసకరమైన బోధన లేకుంటే నేను ఎంతవరకు నీ ఆత్మీయ జీత నేను వాటిని మనం అర్థం చేసుకోకపోతే చాలా కష్టం కాబట్టి మోసపోయే కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ఆ యవన ప్రవక్త మోసపోయిండు సింహం వచ్చి సీల్ చేసింది ఆయన్ని ఎంత భయంకరం చూడండి ఒక ప్రవక్తని దేవుడే సింహానికి ఎందుకు అప్పచెప్పిండు ఆ ప్రవక్తని ఈ రోజు దేవుని బిడ్డలో ఎందుకు సింహానికి అప్పచెతున్నాడు ఎందుకు దుష్టునికి అప్పచెపుతున్నాడు దేవుడు తన బిడ్డల్ని తీర్పుకి ఎందుకు అపజెత్తతున్న అంటే వాళ్ళు ఆయన మీద తిరుగుబడతాయని చేసినారు అవిధేత చూపించినారు అందుకు శిక్ష కాబట్టి ఆ శిక్ష నుంచి వాళ్ళు అట్టనే శిక్షింపవాల్సిందేనా వాళ్ళు అట్టనే ఆ వీధుల్లో పడవేయవాల్సిందేనా వాళ్ళట్టనే వాళ్ళు ఆ ప్రతిష్టమైన దేవునికి ఏర్పరచుకున్న ఆ బిడ్డలు ఆ రీతిగా వాళ్ళు అట్టనే పడిపోవాల్సిందేనా ఎవరొక్కడో వాళ్ళు జమ చేయాలి కదా కానీ ఎవరు జమ కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఎక్స్కెళ్ళిందో మనం చూస్తాం నేను ప్రాక నేను దేశంలో పాడు ఉండగా ప్రకారంలో దిట్టకష్టకు బ్రదరైన సందులో నిలుష్టకు తగిన వాడు ఎవడని ఎంత వెతికిన ఒక్కడు కూడా కనిపించాడు ఆయన దేశాన్ని లోకం ఎంత తీర్పు రాబోతుంటే మనం ఆ తీర్పు నుంచి వాళ్ళందరినీ ప్రభుత్వంతో దేవుని ఉగ్రత రాబోతుంది మీరు త్వరగా సిద్ధపడండి ఆయన దినం సమీపమైంది మీరు త్వరగా సిద్ధపడిపోతే ఆయన ఉగ్రత పాలవుతారు ఎప్పుడైనా మీ జీతాలు మార్చుకోండి అని ప్రకటిస్తే వాళ్ళు వింటున్నారా ఆ రీతిగా ప్రకటిస్తే వాళ్ళు విన్నారా కానీ అబద్ధ బోధకులు వచ్చి మళ్ళా ప్రకటిస్తే వాళ్ళన్నారు మీరు సావనే సావరు మీరు ఏం కాదు మీకు అంత నిమ్మల దేవుడి మిమ్మల్ని కాపాడతండి ఎంత భయంకరంగా మోసమని విస్తరిస్తే చూడండి అది శాప కింద నీరులాగానే వస్తుంది అది మెల్లమెల్లగా నిన్ను వస్తేనే ఉంటుంది దేశంలో వచ్చినట్టు తెగుళ్ళు వచ్చినట్టు కాబట్టి అందుకే మనం ప్రతి దశలో మనం జాగ్రత్తగా మనం ఉండాలా అని మనం వ్యాఖ్యం చేయబడుతుంది కానీ ఇర్మియా ఏ రీతిగా ఆయన ప్రార్థన జీవితం ఆయన ఏ రీతిగా గొప్ప జనం కొరకు ఆయన నిలిపిస్తున్నాడు అలాంటి విలాపము అలాంటి విధానాలు మనం ఉంటేనే మనం ప్రభు చంద్రకు నడిపించగలం కాబట్టి ఆయన ఏ రీతిగా మనల్ని ఆ రీతిగా తయారు చేసుకున్నాడు అనే విషయం చూడండి త్రోహన వెళ్ళి వారందరూ నిన్ను చూసి చప్పట్లు కొట్టేదడు చూడండి వారు ఎరిశలేము కుమారిని చూసి పరిపూర్ణమైన సౌందర్భం గల పట్టణం అనియో సర్వ భూనివాసులకు ఆనందకరమైన నగరి అనియో జనులు ఈ పట్టణం గుచ్చి అయినా చెప్పి అని అనిచ్చు గేలి చేసి తల ఊచెదరు చూడండి ఎంత భయంకరంగా చూడండి ఒక దేవుని బిడ్డలను అంతగా అవమానం పొందుతుంటే ఎంత భయంకరంగా అనిపిస్తుంది కానీ ఇదే వేదంతో ప్రార్థన చేశాడు చూడండి ఒకప్పుడు ఉన్న గొప్ప నగరం అది ఎంత దేవుని ఏర్పరచుకున్న ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి అది శరీరమైన కాదు కానీ ప్రాతమిది గతించను ఇదిగో సమస్తం కొత్తవాను అన్ని కొత్తవైన కాబట్టి ఆత్మీ దృష్టిలో ఒకప్పుడున్న దేవుని బిడలు ఒకప్పుడున్న దేవుని ఉన్న వాళ్ళు ఆ రీతిగా వాళ్ళు ఉంటే పక్క వాళ్ళు ఏం చేస్తారు అన్నిలో ఏం చేస్తూ ఉంటారు అంత భయంకరంగా చూడండి కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటే కాబట్టి దేవుని బిడల్ని ఎవరైనా దూషిస్తా ఉంటే మనకు రోషం రావాలా లేదా ఒక గొలియాతు దేవుని బిడల్ని దూషిస్తా ఉంటే సైన్యాన్ని సౌలరాజు మౌనంగా ఉన్నాడు దేవుని అభిషేకం పొందిన సౌలరాజు లోపల కూర్చొని గుడాలలో కూర్చొని భయపడతా ఏం చేయాలని అర్థం చేసుకోకుండా ఏం చేయాలని ఆలోచించుకొని అక్కడ పోయి కూర్చున్నాడు కానీ దావిని పంపించాడు దేవుడు అక్కడికి జీవి గల దేవుని దూసి ఈ సున్నతలను పిలిచి ఎంతటి వాడియోడు యహోవ నామని నేను మీద కని యుద్ధం చేసినా లేదా చిన్నవాడు ఏడు సంవత్సరాలు ఏమి ఉంటాయి ఆయనకి ఆ టైంలో పెద్ద గోలియాతి మీద గెలిచినంటే ఈ రోజు దేవుని బిడ్డలే మౌనంగా ఉన్నారు ఏమి చేయని స్థితి ఎక్కడ పోయితే ఏమి కానీ దేవుడు దావిదులాగా మనల్ని ఆయన కొరకు రోషం కలిగి ఎందుకంటే వాటి అన్నింటిని మనం ఎందుకంటే పీనుగా ఎక్కడ ఉంటే పోగవుతున్నాయి గద్దలు పోగవుతున్నాయి పీనుగులాగా పడిపోన్నారు అంత భయంకరంగా అది జరగబోతుంది కాబట్టి ఆ గతలకు దొరకకుండా మనం ఏం అంటే దేవుని సన్నిధి వాళ్ళందరూ నడిపించాలా కాబట్టి అది ఏ రీతిగా నడిపించాలా ఏ రీతిగా ప్రభు మనం నడిపిస్తాడు అనేది మనం అర్థం చేసుకోవాలా కానీ బలం అయితే అక్కడ వాక్యం ఉంది పేతి పత్రికలో తీర్పు దేవుడి నుండి వద్దన కాలం వచ్చింది అది ఆల్రెడీ వచ్చి ఉంది అది మన ఇద్దరే ప్రారంభమైతే భక్తియులు పాపి ఎక్కడుంటే మిగతా వాళ్ళ సంగతి ఏం కావాలా చూడండి తీర్పు నుంచి బయట తీసుకొచ్చే వాళ్ళు రక్షణ నడిపించే వాళ్ళే తీర్పు పాలైపోతే మరి మిగతా సంగతి ఏం కావాలా అంత భయంకరం కదా భక్తిహీను పాప ఎక్కడుంటాడు నీతిమంతుడే వాడిని వాడే రక్షించకపోతే ఇతరులు ఏమి రక్షించగలడు కాబట్టి మనం అర్థం చేసుకోవాలా మనం ఎక్కడ మనం చిక్కబడుతున్నాం ఏ రీతిగా మనం ముందుకు వెళ్తున్నాం అనేది మనం అర్థం చేసుకోవాల కానీ ఇక్కడ మనం చూస్తే ఆ ప్రతిష్ఠితమైన రాళ్ళు నాలుగో అధ్యాయంకి వచ్చినప్పుడు అవన్నీ ఇక్కడ మూచిలుతున్నారు వాళ్ళు అక్కడ సైతం మూచిలుతున్నారు కానీ నాలుగో అధ్యాయంకి వచ్చే వారికి ఎంత భయంకరంగా వాళ్ళు ఎందుకు వాళ్ళు మూచెలుతున్నప్పుడు దేవుని యొక్క స్వరూపం వాళ్ళు దేవుడు వాళ్ళని అపరంజిలాగా అయన బంగారం లాగా తయారు చేసుకున్నాడు అంతే రాజస్థానికి సాదృషం మన ప్రభుకే సాదృషం ఆయన అపరంజిని పోలిన వాడు అపరంజి అంటే బంగారమే ఒక విధంగా ఆయన అపరంజీవనడైతే మనం కూడా అపరంజీవి ఎందుకంటే ఆయన స్వరూపం ఆయన పోలికలాగా మన ఆయనలాగా మనం తయారు చేస్తున్నాడు కాబట్టి ఆ బంగారము ఇప్పుడు ఎందుకు మందగిలింది అది ఎందుకు ఆ తయారైంది మేలిమి బంగారం ఎట్లు మార్చబడింది ఎందుకు మార్చబడుతుంది బంగారం దానికి రూపం ఎందుకు పోయింది ప్రతి వీధి ప్రతిష్టమైన రాళ్లు పారవేబడి ఉన్నవి ప్రతి వీధిను ఎక్కడ పోయినా సరే అవి ఎందుకు పడవెడుతున్నాం అంటే మనం అర్థం చేసుకోవాలా ఈ శ్రామల కాలంలో అవి పడవై పెడుతున్నాయి ఎందుకంటే అబద్ధ బోధతోని ఆ ఇర్మియ ప్రవచించినట్టు అక్కడ వాళ్ళు గచ్చపోత పూసినారు మట్టితో కట్టిన పునాది ఇసుక మీద కట్టిన పునాది పెట్టి పై గోడ కట్టేసి దాని మీద గచ్చపోత పూసి ఇది బాగుంది అని వాళ్ళు మోసగించినారు వాళ్ళు అందుకు అవి పడవై కానీ అవి సరిగా కట్టవడలే తిన్నగా కట్టవడలే కానీ వాటిని మనం ఏం చేయాల ఆ అపచితమైన స్టోన్స్ అన్నప్పుడు మేము వెతికితే ఎన్నో వాక్యాలు దొరికినావు ఆ రాళ్ళు దేనికి సంబంధించిన అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ రాళ్ళు నువ్వు ఏం చేయాలా వాటిని ఏ రీతిగా దాన్ని కుదర్చాలా ఒక శిల్పి లాగా నువ్వు ఏ రీతి వాటిని కుదుర్చాలా వాటిని ఏ రీతిగా నువ్వు వాటిని నువ్వు జమ చేయాలా అనేది నేను చూస్తే ఎన్నో చూడండి అందుకే అన్న చెప్తుంటే మనం అర్థం చేసుకుని ఒక వాక్యం మనం ధ్యానించినప్పుడు అది అంత ఈజీగా అయిపోతా వాక్యం అది పోతా ఉంటే దాన్ని వెతుకుతో పట్టుకుంటూ పోతూ ఉంటే ఎక్కడెక్కడ ఎన్నో విషయాలు ఒక ధ్యానం నుంచి ఒక బయలుపరుస్తూ ఉంటాయి అంటే ఇంతకాల మనం అట్లా చేయలే నేనైతే చేయలే అట్లా ఎందుకంటే ఆయన సత్యము ఎంతగా నువ్వు తోడితే అంతగా అది బయలుపరచబడతాయి ఎందుకంటే దానికి మితం లేదన్నట్టు నీ తరం కూడా నీ కాలం కూడా సరిపోదు అది తెలుసుకోవాలంటే ఆయన శాశ్వత జ్ఞానము నరు పెట్టిండు కానీ అది తెలుస్తున్న వారి తరం కూడా సరిపోదంట చూడండి ఎందుకంటే ఆయన జ్ఞానము అనంతమైంది ఆయన లెక్కకు మించింది ఆయన జ్ఞానం ఆయన సత్యము కాబట్టి అది ఈ ప్రతిష్ఠితమైన రాళ్ళు ఈ బంగారం ఎందుకు అది మార్చబడింది ఎందుకు మందగిలింది మందగిలింది ఎందుకంటే ఎందుకు మార్చబడింది ఆ ప్రతి వీధు మగున అంటే ప్రతి వీధులో ప్రతి దిక్కల ఆ ప్రతిష్టమైన రాళ్ళంటే మంచి రాళ్ళ ఇవి కానీ వాటి ఎందుకు అవి పారవేయబడుతున్నాయి మేలిమి బంగారంతో పోల్చదగిన సియోను ప్రియులు కుమారు ఎట్లు కుమ్మరి చేసినావు మట్టి కొండలాగా ఎంచబడుతుంది ఎందుకు వీళ్ళు మట్టి పాత్రలుగా తయారైపోయి రాతి ఉండాలి కదా నువ్వు రాతి బాణలాగా కానీ మట్టి పాత్రగా ఎందుకు తయారవుతున్నా అంటే ఎంత భయంకరంగా తయారైపోయింది అది మనం అర్థం చేసుకోవాలా మనం ఈ బంగారం ఎందుకు మందగిలింది ఈ మేలిమి బంగారం ఎందుకు మార్చబడింది తర్వాత మూడవది పతిష్టమైన రాళ్ళు ఎందుకు పారవేయబడుతున్నాయి సీయోని ప్రియ మేనేమి బంగారంతో పోల్చదగిన సియోని పీకం అంటే బంగారంతో పోల్చిడు మనల్ని ఆయన బంగారం అంటే అపరింజన పోలిన వాడు ఆయన మన ప్రభు కాబట్టి ఆయనతో పోల్చదగిన వాళ్ళు ఎత్తు నువ్వు మట్టి కొండలాగా తయారైపోయినావు నువ్వు రాతి బాన్లాగా తయారు కావాలి కదా కానీ ఎందుకు మట్టి కొండలాగా తయారైపోయినది మనం వచ్చే వారం నేను మళ్ళా నాకు ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు నేను ఎందుకని అన్ని రాస్తున్న పాయింట్స్ అన్ని కానీ ఆ వాక్యాలు ధ్యానిస్తుంటే ఎంతగా దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడని నేను ఎంతగా నాకు ఎంతో సంతోషం అనిపించింది అంటే ఆయన మనకి ఎన్నో విషయాలు బయలుపరచాలి మనం చూస్తున్నాం కానీ మనం ఏంటంటే అట్లా గుడ్డిగా అయితే చెప్పేసి వెళ్ళిపోతున్నాం కానీ ఆయన సదిలో కూర్చొని మన ప్రార్థన పూర్వకం మనం కూర్చొని ధ్యానిస్తుంటే ఎన్నో విషయాలు దేవుడు బయలుపరుస్తుంటారు మనం బైబిల్లో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి మనం ఏం తెలుసుకోవాలి నాకైతే ఏం తెలియదు కానీ తెలుసుకోవాలా మనం ఎందుకంటే ఆయన రాక సమయంలో మనం ఉంటున్నాం ఆయన ఏ రీతిగా సిద్ధపరచాలి ఆయన బిడ్డలు ఎందుకు వాళ్ళు పారాయబడుతున్నారు ఎవరు వాళ్ళు జమ చేయాలి ఎట్లా జమ చేయాలి ఎందుకు వాళ్ళు పారాబడనేది మనం తర్వాత మళ్ళీ నాకు ఇప్పుడు అవకాశం చూపిస్తాను ఈ చిన్న వాత్యం దేవుడు దించిన కాక ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవా మా ప్రియ పర్లో తండ్రి నీకే స్థుతులు శ్రోతాలు అర్చించుకోవడం గొప్ప దేవా నిన్న నీటి నిరంతరం ఏకరితీ నా తండ్రి నీకు వందాలు ఈసయ గొప్ప దేవా మీరు మాట్లాడే దేవుడు ప్రభావ మీరు మమ్మల్ని ఎంతగానైనా బంగారంతో మీరు మమ్మల్ని పోల్చినారు ప్రభ మేల్ మీ బంగారంతో ప్రవా విలువగలదానిగా మీరు మమ్మల్ని పోల్చుకున్నారు మీ సందులో మమ్మల్ని పోల్చుకున్నారు ప్రవా మీలాగే మమ్మల్ని తయారు చేస్తుందైనా మీకు పోలిక చొప్పున కానీ అది మందగిలింది ప్రవ నైనా ఈసయ ఆ బంగారం మార్చబడింది ప్రభావ అది ఎందుకు అంత భయంకరంగా మార్చబడింది ప్రభావ ఎందుకు అవి పారవే పడుతున్నాయో అవి మేము తెలుసుకోవాల ప్రభావ ఈ రోజు క్రైస్తవ సంఘంలో అట్లనే ఉంది ప్రభావ కాబట్టి మేము ఆ రీతి ఉండకుండా ప్రభ మేము ఆ రీతిగా ఉండకుండా ఆ పడవే పడిన రాలను మేము సమకూర్చాల ఒక శిల్పి ఒక కార్యకారి ఏ రీతిగా ప్రవా అంట జమ చేస్తారు అట్ట జమ సమకూర్చాలా అనేది ప్రవా మీరు మాకు చూపిస్తున్నారు అయినా ఈ చివరి కాలంలో ప్రభావ మీ బిడ్డలు ఎంతకైనా చెదిరిపోయినారు వాళ్ళు మూచెలిపోతున్నారు ప్రభావా అన్నమూద్ర రాక్షరసం లేక మీ సత్యం లేక ప్రభావ మీ ఆత్మీయమైన ఆహారం లేక మనుషులంతా ప్రభావ ఓ ప్రభావ ఆ తల్లు ఒళ్ళు కొనుక్కొని ప్రవాళ్ళు మూచెల్లుతూ చనిపోతున్నారు ప్రభావ ఎంత భయంకరంగానైనా ఈ రోజు ఎక్కడ సంఘాల ప్రభావ ఆత్మీయ ఆహారం లేదు ప్రభావ అబద్ధ బోధతో క్షేమనే దానికోసం వాళ్ళు ప్రయాసపడి ప్రభావాళ్ళు రోగ్రస్తులుగా తయారైపోయినారు స్వస్థత లేకుండా పోయింది ప్రభావ కానీ అక్షయమైన ఆహారం కోసం ఈ లోకంలో ఎక్కడ లేదు ప్రభా అయినా కాబట్టి ప్రభావ అవి మీరు మాకు అనుగ్రహించింది దానికోసం మీరు ప్రయాసపడినారు మా ప్రయాసం అదే ప్రభా మీరే మాకు సాయకుండా గొప్పదేవా రీతిగా ముందుకు పోవాలా అనేకులకు అక్షయమైన ఆహారం మేము పంచిపెట్టాలా ఎందుకంటే మీరు అక్కడ తొరిగింది ప్రభావా ఈ లోకం అబద్ధంలో కూరుకొని పోయింది ప్రభావ మీ వెలికి తీయాలా ప్రభావా ఓ ప్రభావ నాడు మీ ధర్మశాస్త్రం ప్రవా ఆకా మందిరం బాగు చేస్తుంటే యాజకులు సైతం వాళ్ళందరూ ప్రభావా ఆ ధర్మశాస్త్రం విడిచిపెట్టి ఎక్కడ కనుమరుగైపోయింది ప్రభా కానీ ఏషియా రాజు ప్రభావ ఆయన ఏసు ప్రభావ ఆయన మరమతులు చేస్తుంటే అప్పుడు ధర్మశాస్త్రం దొరికింది ప్రభావ ఆయన తీగలనడు ఆయన ద్వారా మీరు దాన్ని కానీ యాజకులు చేయాల పని కానీ ఒక రాజు చేయాల్సి వస్తుంది ప్రభావ అంటే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తలేదు ప్రభావా నా తండ్రి నా దేవ ఏసు ప్రభావ ఎప్పుడైతే వాళ్ళు ధర్మశాస్త్రం ధ్యానించిన అప్పుడు వాళ్ళు ఏడ్చింది ప్రభావ బహుగా మేము ధర్మశాస్త్రం ఆశ్రయించలేదని బహుగా ఏడ్చి ప్రభావ అప్పుడు పసల పని ఆశ్రయించారు ఆయన కాలంలో ప్రభావ అందరూ అన్ని రాజుల కాలంలో కూడా అంత ఘనంగా ఎప్పుడు కూడా ప్రభావ ఆ పండుగ ఆచరించలేదు ఆ పండుగ మీరే ప్రభావ మీ మరణానికి సాదుషం అది గొప్ప తండ్రి అనేకులు ప్రభావ మించినంత మీరు నడిపించాలా అది మేము ఘనంగా ప్రభావం చేయాలి మీకు సువార్థ రాజ్య సువార్థన ఎవరు ప్రభ నేను చేయని రీతిగా ప్రభావ మేము అందరినీ చేయాలా ప్రభావ ఆ పని మీరు మమ్మల్ని ఇచ్చిన ఈ లోపంలో పెట్టినారు తండ్రి మాకు శక్తికి మించిన ప్రయాణం ప్రవాది ఆ ప్రయాసం మేము పోతున్నప్పుడు ప్రభావ మాకు శక్తికి మించిందంటే ప్రవాది మా వల్ల కాదు అది మీరే నడిపించే దేవుడైన ప్రభావ ఆ ప్రయాణం కోసం మేము తండ్రి మీరు సిద్ధపడి ఉండాలి అనేకులు మీ వాళ్ళందరూ ప్రభావా అంతా భయంకరంగా మూర్చీలు పోయి పడిపోయిన ప్రభావ గద్దలు పోగై తని ప్రభావ పీలుగులాగా తయారిపోయింది క్రైస్తవ సంఘం అని ఎందుకంటే జీవం లేదు ప్రవాల్లో తని ప్రభావ మీ జీవాన్ని మేము నింపాలా ప్రభావ తండ్రి ఏసయ్య అలాంటి ప్రయాసంలో మేమందరూ పోయి మీ చింతకు అనేక నడిపించాలా అలాంటి సేవా జీతులకు మమ్మల్ని అందరూ నడిపించమని ఏసు క్రైస్త పరిశుద్ధ నామన్న ప్రార్థన పరిశుద్ధ ప్రేమ గల తండ్రి ఏసయ మీకు వందనాలు ఏసయా సర్వోనతర సర్వాధికారి సర్వల్య సృష్టికర్త మీకు వందనాలు తండ్రి ఇదిగొన్న ప్రభావ ఈ మధ్యాహ్న తండ్రి నాయన నైనా మిమ్మల్ని స్థుతించడం ప్రభా నా తండ్రి నైనా మీ వాక్యం ద్వారా మీకు వందనాలు ప్రభావ ఇది తండ్రి నాయన అవును ప్రభావ అంత దినాల తండ్రి ఏదైతే భయంకరంగా ఉంటాయో తండ్రి అవన్నీ మీరు మాకు చూపించినారు ప్రభావ ఏ రీతిగానైనా తండ్రి అబద్ధ ప్రవక్తలు తయారైనారు ఏ రీతిగా ప్రభావం ఏర్పరచని వాళ్ళు మోసం చేస్తున్నా మీరు మాకు మాట్లాడారు ఎంత జాగ్రత్తగా ఉండాలనో ఎంత కేర్ఫుల్ గా ఉండాలో ప్రభా మీరు మాకు చూపిస్తున్నారు ప్రభా మీకు వేలాది వందనాలు తండ్రి అవునాయి ఎంతో భయంకరమైన దినాల ప్రభా ఆల్రెడీ ప్రస్తుతం స్టార్ట్ అయింది ప్రభావ తండ్రి లోకమంతా నైనా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది ప్రభా నైనా ఆర్థిక పరిస్థితులు బాగాలేవు కానీ నా తండ్రి దోచుకోవటం మాత్రం భయంకరంగా దోచుకుంటున్నారు ప్రభా జనాలు కాని నైనా ఆడుకునే వాళ్ళ దగ్గర కూడా దోచుకున్నంత స్థితిలోకి ఈరోజు వచ్చేసినారు ప్రభావ గవర్నమెంట్ లో ప్రభావ రోజు రోజుకి ధరలు పెంచుకుంటున్నారు తండ్రి రోజు రోజుకి నైనా బాధుడు ఎక్కువ అయిపోతుంది ప్రభావ ప్రభా నైనా మీ యొక్క భ్రష్టత్వానికి సూచనలే ప్రభావ నా తండ్రి నైనా మీరు కూడా మీరు అక్కడ వచ్చినప్పుడు కూడా భ్రష్టత్వం ఉన్న తండ్రి అది అధికంగా ఉంటుందని మీరు చెప్పినారు ప్రభా అవును తండ్రి నేను మీరు అక్కడ సమీపంగా ఉందని ప్రభావ మేము గ్రహించాం ప్రభావ అవును తండ్రి నైనా మేమంతా జాగ్రత్తగా జీవించాలి ప్రభావం అనుక్షణం ప్రభావ నీ వాక్యంలో ఉండాల నీ వాక్యాన్ని సార్ మీ జీవించాలా మేము నాయన తొందరపాటుగా ఏమైనా తెలియకుండా ప్రభావ ఏమైనా తప్పులు చేస్తే ప్రభా అవి ఎంతోనైనా ఎంతో భయంకరమైన పరిస్థితులుగా దారి తీస్తే ప్రభా నాతి ఉండకుండా ప్రతి విషయంలో నైనా చిన్నదైనా పెద్దదైన ప్రభావ మీ చిత్తానుసారాన్ని ముందుకు సాగటకు సాయం చేయించండి ప్రభా ఎక్కడ తొట్టి లేకుండా ఎక్కడ అపవాదికి నైనా చోటు ఇవ్వకుండా ప్రతి క్షణం మెలుకుగా జీవించాల ప్రతి విషయంలో వివేచించి నైనా ముందుకు సాగాల ప్రభావ ఏ ఒక్కరి చేతుల మోసపోతే ప్రభావ ఏ నమ్మకుండా నేను ప్రతి ఆత్మను పరిశీలించి ముందుకు సాగటకు సాయం దాయించండి ప్రభావ అదే రీతిగా నాయన ఎంతో మంది నాయన ఈ యొక్క నా తండ్రి నా తండ్రి నైనా ఎంతో భయంకరంగా ప్రవచనాలు ఉన్నాయి ప్రభా తండ్రి అవన్నీ నెరవేరా ప్రాబా అవును త్రీ ఎంతోమంది మంచి హృదయంగా వారు ఉంటారు ప్రభా వారందరినీ కూడా నా తండ్రి మీరు అటు తీసుకొని రావాలో ప్రభా తండ్రి ప్రతి ఒక్కరికి మీ స్వార్థ మేమైతే ప్రకటించాలా నా తండ్రి మీరే కార్యం కార్యసిద్ధికలు చేసేవాడము మీరే ప్రభా కాబట్టి నా తండ్రి మా వంతు ప్రయత్నం మేము చేయాలా కార్యసిద్ధి మీరే జరిపిస్తాం నా తండ్రి మేమైతే ముందుకు సాగాల ప్రభా నా తల్లి మీరే సహాయం దయచేయండి ప్రభా మేమైతే వెళ్తున్నాం తండ్రినైనా ప్రభా మీరే మాకు తోడు ఉండండి మేము వెళ్ళే ప్రతి చోటనైనా మీ యొక్క శాంతి సమాధానం దయచేయండి ప్రభావ మీరే మాకు తోడుగా ఉండి మేము ఏ మార్గంలో నడవాలో నా తల్ని నడిపి చూపించినైనా ప్రతి ఒక్కరిని ప్రభానా మీ యొక్క సత్యమైన హక్కును ప్రకటించిన వారిని మీ దగ్గర తీసుకొచ్చే గొప్ప భాగ్యం దయచేయండి ప్రభావ ఆయన ఒట్టి ఉండకుండా ప్రభావం గొప్ప సేవ మేము జరిగించాలా ప్రభావం మీలో మేము బలపడాలా తండ్రి మేము ఆనందించాలా ఎల్లప్పుడు తండ్రి మీరు వచ్చే వరకు ప్రభావ మీతోనే నేను మీ కొరకు ఎంతో ఆసక్తిగా ఎంతో ఆశతో ఎదురు చూడాలా ప్రాభ మీరు నైనా అటువంటి జీవితం మాకు దయచేయండి ప్రభావ ఎల్లప్పుడు నైనా భయం భయంతో ఉండే జీవితం నా తను మన ఉండడానికి లేదు పిగతన మనకి లేదు ప్రభావం అయినా ఏది జరిగిన అది నిశితమైన తండ్రి నా తండ్రి ఎల్లప్పుడు మీతో మీలోనే ఆనందించ కూర్పం దయచేమని ప్రార్థిస్తున్నాను ప్రభావ తండ్రి లోకం శ్రమకుండా వెళ్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా తెలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా అందరినీ నేను సహాయం దయచేయండి ప్రభావ ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి నా తండ్రి వరకు ఇబ్బందుల నుంచి దూరపరచండి ప్రభావ ఎవరైతే నాయన ఆశగా తండ్రి మళ్ళీ మొరుపెడుతుంటారో వారందరికీ సహాయం దయచండి ప్రభావ నా తండ్రి ఈ లోకంలో ఏది కూడా ప్రభావం ఎవరిని కాపాడలేదు ప్రభావ వ్యాక్సిన్లే కానీ అధికారులే కానీ డబ్బే కానీ ఏది కూడా నా తండ్రి కాపాడలేదు ప్రభావ అవును తండ్రి నాన్న ప్రభావ కాబట్టి నైనా మీ మార్గంలో ఉంటేనే ప్రతి ఒక్కరు కాపాడబడతారా ప్రభావ మీ ముద్రలో ఉంటేనే కాపాడబడతారు అటు జ్ఞానం ప్రతి ఒక్కరికి రావాల ప్రభావ తండ్రి అటువంటి జ్ఞానంతో ప్రతి ఒక్కరి జీవించాల ప్రభావ పాపపు విడిచిపెట్టి నైనా సత్యమైన జీవితంలో మార్గంలో నడవాల ప్రభావ మీరే సహాయం దయచేయండి ప్రభుత్వ ఇంకా గుడి నేత్రాలు ఆత్మీ నేత్రాలు ఇప్పండి ఈ లోకం అంతా నాన్న చీకట వెలుగున వెలుగు పరిగెత్తుకుంటూ వచ్చేటట్టుగా మీరు సహాయం దయచేయండి తండ్రి నేను ప్రేరులో పాల్గొన్నాను గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రతి మీరే తోడైనా బాబా ఆఫీసుల్లో కానీ వాళ్ళ రాకపోతల్లో కానీ వాళ్ళ కుటుంబంలో కానీ మీరే తోడేయండి ప్రభావా ప్రతి ఒక్కరికి నైనా కావలసిన ప్రతి అవసరం తీర్చండి శాంతి సమాధానంతో నింపండి మంచి జ్ఞానంతో నింపండి కానీ మీకు గొప్ప సేవ ప్రతి ఒక్కరి ద్వారా మీరు జరిగించండి ప్రతి చోట తండ్రి మీరు నమ్మకమే తీసుకొచ్చే విధంగా మీరు సహాయం దించండి ప్రభావ దాన్ని ఈ జనకాలం ప్రభావ మీ స్వారం నింపించిన అరవై ప్రజలను బట్టి ప్రార్థిస్తున్నాడు ప్రభావ అని జ్ఞానం దించండి ప్రభావ నా తండ్రి గొప్ప సేవ జరిపించండి తండ్రి మీరేనా ఇంత ఇంతగా ఉన్న ప్రభావ ఎన్నో ఆత్మలు తీసుకొచ్చి దాలారిని మార్చండి ప్రభావ తన కుటుంబంలో తండ్రి ఏ సమస్యలను తీసుకోవండి ప్రభావ అతను మీరు ఆశీర్వాదం దయచండి ప్రభావ పనుల్లో కానీ ప్రతి మీరు నైనా ఆశీర్వదించండి ప్రభావ నన్న ఇంకొన్న ప్రభావ విజృంభి సేవ చేయాల రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి ప్రభావ వారంతానైనా కుటుంబం అంతా మీరు అక్కడికి సిద్ధపడిన అనేకలు సిద్ధపడి కృపను దయచేయండి ప్రభావ మీరేనా ఉన్నత స్థితి స్థితికి తీసుకెళ్ళమని ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాకు ఇచ్చిన గొప్ప తన్నతను బట్టి మీకు వేలాది వందలాస్థితులు స్తోత్రాలు చెల్లిస్తూ మధ్య నేసుక్రిస్త పరిశుధనంలో ప్రార్థించి పెట్టుకుంటున్నా పరిషదు మహోన్నతుడా కనిక్రమ గల తండ్రి ఏ సయ్య నీకు వందనాలు తండ్రి ప్రభానికి స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలం అంతా నీక నాయన తండ్రిని కృపలో కాచి కాపాడినవు తండ్రి దివారాత్రంలో కంటి పాప కాచి కాపాడినవు తండ్రి అనేకులు ఈ దినాన్ని చూడలేకపోయినారు కానీ ప్రభా మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకున్నందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ మధ్యాహ్న కాల సమయమంతా నీతో గడిపే భాగ్యము ధన్యత నీ యోగ్యత ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు కోట్లా అధికృత స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి సమస్త మహిమ ఘనతా ప్రభావంలో తండ్రి ఏ ఈ వేగంలో కలుగును గాక హలెలుయా తండ్రి ప్రభా తండ్రి నాయన అనేక వంచకులు మోసగాళ్ళు అబద్ధ బోధకులు నాయన ఈ లోకమంతా నాయన ఉన్నారు ప్రభా కాబట్టి నాయన ఆయన మీరు అక్కడ వరకు నాయన మీ ఎదుట నిలబడే దినం వరకు ప్రభా నాయన మేము బహుజాగ్రత్తగా జీవించాలా ప్రభా ఎక్కడ మోసపోకుండా ఎక్కడ నాయన భిన్నమైన బోధలకు చిక్కకుండా ప్రభా నాయన విశ్వాసం మనకు ఖర్త అయిన దేవాన్ని వైపే కొనసాగిస్తూ ముందుకు పోవాలా ప్రతి దినం ప్రభా నైనా ప్రతి ప్రవచనం ప్రతి లేఖనం మేము పరీక్షీలించాలా పరీక్షించాలా ప్రతిదీ వివేచించి నాయన మేము సత్యాన్ని మేము ప్రకటించాలా ఎక్కడ ప్రభా అయినా భిన్నమైన బోధలు మేము ప్రకటించకుండా ప్రభా మీరే మాకు సహాయకుడిగా ఉండండి ప్రతి ప్రవచనం అర్థమయ్యేలాగా మీరే మంచి జ్ఞానం మాకు దయచేయండి ప్రభా అలాగే నీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచే తండ్రి అప్పుడు మేము సమస్తము ఎరుగుతామని మీరు చెప్పినారు ప్రభ కాబట్టి ప్రభానైనా ప్రతి విషయంలో ప్రభానైనా మీ చిత్త ప్రకారమే ముందుకు పోవాలా అది ఏ జీవితమైనా ప్రభా ఆత్మీయంగా సేవ నాయన శారీరకంగా అయినా ప్రతిదీ ప్రభా చిత్త ప్రకారమే వెళ్ళాలా ఎక్కడ ఈ లోకమాలిని వంటకుండా ఎక్కడ ప్రభానైనా ఈ లోకంలో మేము జీవిస్తున్నామంటే కేవలం ప్రభా నీ చిత్తము కాబట్టి ప్రభ ప్రతి విషయం ప్రతి దానిలో మేము నా తండ్రి ఎక్కడ చిక్కకుండా తప్పిపోకుండా నాయన ప్రతిదీ నీ వాక్యానుసారంగానే ముందుకు పోయేలాగున గొప్ప కార్యం మా జీవితంలో దారాన్ని స్వరం వినిపించినందుకు నీకు వేలాది వంద నాలుగు కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే వరస్ బాధితులను వ్యాక్సిన్ బాధితుల మీ ప్రేమ జాలి దయా కనిక్రమం కృపచూపించి ఆ కలవరిశిలో తండ్రి మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచమని నజరేడైన యేసు క్రీస్తునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి స్తోత్రం ప్రభావ పరిశుధ్ర వేసేయ్యా మీకు కృతజ్ఞత తెలుసు తెలుస్తోత్రాలైనా ఇది మంతా మీ సహాయం చేతి నడిపించారు ప్రవర్తన మిమ్మల్ని మోసపోయంగా జాగ్రత్త పడమని చెప్పినారు ప్రభావ మొదటి సూచన అదే అన్నారు నేను మీరు అక్కడ ముందు యుగ సమాప్తికి ముందు ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి ఉన్నారు ప్రభావ కాబట్టి జాగ్రత్తగా ప్రతి దశలో పరిశీలిస్తూ ప్రభావా ఆత్మీయ స్థితిలో మోసపోకుండా ప్రకృతి సహజ యోగంలో మోసపోకుండా జాగ్రత్తగా మీ కొరకు సాక్ష్యులుగా జీవించాలనసపడండి ప్రభావ ఇతరుల పాపలు కూడా నింపించడో ప్రభావ ముఖ్యంగా మీ అందు విధేత చూపించాలి మీరు చూపించే ప్రతి దర్శనంకి విధేత చూపించాలా ప్రభావ ఎందుకంటే మీరు దర్శనరీతిగా కళల రూపంగా మాట్లాడే గొప్ప దేవడం నేను మాట్లాడే అన్నింటికి మేము విదైతే చూపించాలి అనేక పరియాలు చూపించలేకపోతున్నాం ప్రభావ మమ్మల్ని తండ్రి యొక్క దర్శనాలను అర్థం చేసుకుంటే ఆ స్కిల్ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం కళలను అర్థం చేసుకోండి దాని భావాన్ని అర్థం చేసుకుంటే స్కిల్ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఉంటున్నది మళ్ళీ చివరి దశ ప్రభుత్వ చివరి గడియాలకు కాబట్టి నేను జాగ్రత్తగా మిమ్మల్ని మహమర్చి బిడ్డలు మిమ్మల్ని తెలిసి కనిపరిచి మీరు చెప్పిన ప్రతి పనిని ముగించుకోవాలని సాయపడమని ఓ ప్రభు ఏది కూడా నిరంతంగా కాదు మీ ప్రొఫెషనల్ నిరంతంగా కావు ప్రభావ ఉండే కానీ ఒక దశలో తిరుమల యుగ సమాప్తి ప్పటికీ ప్రేమ శాశ్వతకాలను నిలిచిపోతున్నాను కాబట్టి ఈ ప్రేమ సిద్ధాంతంలో మించి వారికి కొనసాగలాగిన ప్రతి ప్రజా సిస్టర్స్ మేము మరిది కానీ దైవికమైన పరిశుభమైన ప్రేమతో వారిని ప్రేమించలాగా సహాపడమని ప్రార్థిస్తున్నాను నేను ఉప ప్రవర్తన మళ్ళీ బలహీనలను బలపర్చేలాగా సహాయపడి తండ్రి ఔషధాన్ని వారు ఆదుకున్న సహపడండి ప్రభావ ఎవడను వాడి ప్రతి వాడు తన సొంత కాళ్ళ మీద మీద మీద మీద మీద మీ ఆధారపడాలని వాక్యం హెచ్చరిస్తుంది అది రీతిగా ఇతరుల బాగుపూడడం అంటుంది ప్రభా ప్రతి దాంట్లో ప్రతి వాక్యాలు మేము స్థిరంగా ఉండలాగానే బలపరచమని ప్రార్థిస్తున్నాను నేను నూతన పురుషాత్మాభిషేకం దీంట్డి ఊ ప్రవర్తనం మళ్ళీ మేము పోరాడుకుంది మనుషులతో కాదు శరీరాలతో కాదు ప్రభా సంబంధిత అంధకార చీకటి శక్తులతోని ప్రభు తగ్గ తగిన పక్షుల ఆత్మాభిషేకం దేచండి వాక్యం బలపరచండి వాక్యం తినే వాడి మీద విజయం పొందగలం లేదు మీరు వాక్యం తినే వాడి మీద విజయం పొందిర లోకంలో చట్టాలు ఉన్నప్పుడు కాబట్టి మేము కూడా తరీతిగా పొందాలని నడిపించాం ప్రభు ఎట్టి పరిస్థితుల్లో మోసకోకుండా ప్రత్యక్షన్ని మీకు అంగీకారం ఉలాగన సహాపడండి తండ్రి ఈ కాలంలో తండ్రి మేము ఏ రీతిగా మళ్ళీ మీ కొరకు సాక్షాతంగా ప్రార్థనలు కొన్న గురించి మేము ప్రార్థిస్తుండగా వారి జ్యోతిగా నూతన కళ జరిగించండి అద్భుతాలు జరిగించండి మీ కొరకు సాక్ష్యం పెట్టుకోండి ఇది సాయం నడిపించేత మన పొరుమైన ఏసీ క్రిస్త కృపా మనందరినీ సతకాలం పెట్టండి కాక ఆమె